కీర్తన నాలుగు వందల అరవై ఎనిమిది నిరుహేతుకాన నన్ను నీవు రక్షించే నిరతి నిరతినా కొరకే పో నిను సేవించేది ముందు సిరులిత్తువని మోక్షము నీవిత్తువని పందుకట్టుదు దుఃఖముల బాపుదువనీ ఇందలి ఆసలనే పోచిననా భయభక్తి ఎందును నా వల్లని ఇంచుకంత లేదు జననాలు చూచి చూచి సరి మరణాలు చూచి వెనకటిని కథలు విని నినుపై పో నిన్ను సె పొగిడేది ఓనరనీయాసేపో ఉపకార గురువు లోకులు కొలువగాను లోన నీవు ఉండగాను తీ గురుడు బోధించగాను ై కొని శ్రీ వెంకటేశ కరుణించగా నీవు దాకొని ఈ యాసగే నీ దాసినై కొలిచితి